S.H.O.A.P. TV టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక సినిమా రీల్లాగా ఇంకా వేగంగా తిరుగుతూ ఉంటాయి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి మనం చేయాలనుకున్నటువంటి ప్రణాళికలు ఏంటి అంచనాలు ఏంటి ఏమేం చేద్దాం రేపేం చేద్దాం వచ్చే సంవత్సరం ఏం చేద్దాం అనేటువంటి ప్రణాళికలు మనసులోనే గాలిగ వస్తూ ఉంటాయి అవి పడిపోతూ ఉంటాయి ఈ ఇంత ఒక మనిషిని ఏదైనా తిడితే కోపం వస్తుంది కసి వస్తుంది నీకేదా అనుకోకుండా కానుక దొరికితే సంతోషం వస్తుంది వేడుక చేసుకుందాం అనుకుంటావు ఫ్రెండ్స్ తోటి ఇలా ఎన్ని రకాలైనటువంటి కోపం ఆవేశం సంతోషం ఆనందం దుఃఖం దిగులు భయం ఇన్ని రకాలైనటువంటి భావాలతో నిండి ఉంటుందని దైనందిన జీవితం నీ జీవితం ఈ మొత్తం ప్రాసెస్ అంతా ప్రక్రియ అంతా కూడా నీ మెదడులో జరుగుతూ ఉంటుంది చర్చ చర్చ జరుగుతూ ఉంటుంది ఒక అధికారి నిన్ను అనవసరంగా నీ లోపమేమి లేకుండానే మందలించాడనుకో అతనే నీ వెంటొస్తూ ఉన్నట్టు ఉంటుంది చీయ్యి ఎందుకు ఇట్లా చేశాడు నేను బాగా పనిచేస్తున్నాను కదా నన్ను ఎందుకు ఇట్లా అంటాడు ప్రతి వాళ్ళు అంటారు నన్ను నాలో ఏదో లోపం ఉంది అని ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఏంటి కారణం అని చాలా చాలా కాలంలో మనం మహర్షులు పెద్దవాళ్ళు కూడా చెప్పారు ఆలోచించితే ఆత్మ ఉందని లోపలికి ఆలోచన వస్తూ ఉంటుంది దీనికి కారణం పరిసరాల ప్రభావం కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా చెప్పారు అయితే ఈ దీనికి ఫ్రాయిడ్ అనేటటువంటి మహాశయుడు మనస్తత్వ శాస్త్రవేత్త ఒక రూపం తీసుకొచ్చి చెప్పాడు ఏంటంటే నీ ఇన్స్టిక్ నీ కోరికలు ఉంటాయి కదా ఇంద్రియాలకు సంబంధించినటువంటి కోరికలు ఇన్స్టింగ్చువల్ డ్రైవ్స్ అనమాట అంటారు అంటే ఏంటి నువ్వు ఒక బదర్లో వెళ్తూ ఉన్నావు మైసూర్ పాకం వాసన వస్తూ ఉంది అప్పుడు నాలుగు ఏం చెప్తుంది నాలుగు దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది హెడ్ ఆఫీస్కి నేను మైసూర్ పాకం తినాలి బా ఇక్కడ చాలా పేరు ఈ హోటల్లో ఈ షాప్లో అని వినపం పంపిస్తుంది అక్కడ పైనుంచి వస్తే సందేశం ఇప్పుడే కదా ఆనందివు నిన్న కొనుక్కున్నావు రోజు మైసూర్ పొగలు తింటావా అంటే పో వెళ్ళిపో అని పై నుంచి కంట్రోల్ చేస్తారు ఇంకొకటి ఇది కూడా నీ మెదడులోనే ఉన్నాడు ఇతను కూడా అంటే ఇక్కడ ఇన్స్టింక్చ్యువల్ డ్రైవ్స్ అనేటటువంటిది చక్కని సంగీతం ఉండాలి మంచి వాసనలు చూస్తూ ఉండాలి మంచి రుచికరమైన భోజనాలు చేయాలి చల్లటి వాతావరణంగా ఉండాలి బయట ఉన్న టెంపరేచర్ కంటే కొంచెం తక్కువగా ఉండేలాగా ఏసీ కావాలి ఇట్లా అన్ని రకాలైనటువంటి చూడటానికి వినటానికి తినడానికి వాస్తవం చూడటానికి అన్ని రకాలుగా కూడా ఆనందమైనటువంటి కావాలి అని కోరుకునేటటువంటి భాగం ఒక అతనున్నాడు నీ మెదడులోనే అట్లాగే దాన్ని నియంత్రించేటటువంటి వాడు వద్దు నీకు అంత ఖరీదైన వాచి కొనుక్కుంటావా అని చెప్పి మీ నాన్నగనుక నేను ఎలా కంట్రోల్ చేస్తాడో అదుపు చేస్తాడో అలాగే పైనుంచి అడిగేటటువంటి అదుపు చేసేటటువంటి వాళ్ళు ఒకడున్నారు దాన్ని ఈగో అంటారు అని ఆయన పెట్టాడు ఐడి కోరిక కోరిక నియంత్రించేటటువంటి వాడు ఇద్దరిని గురించి చెప్పుకున్నాం మరి ఎట్లా ఇన్నాళ్ళు ప్రతిరోజు కోరికలు అయ్యో వస్తూ ఉంటాయి ఎన్నని అడగదొక్కుతూ ఉంటుంది అణగదొక్కుతూ ఉంటే తీరాని కోరికలు ఏమవుతాయి లోపల లోపలే ఇబ్బంది పెడతా ఉంటాయి తీర్చుకోవడానికి ఏమో ఒప్పుకోవటంలా లేవు మనకి కాబట్టి ఇక్కడ మధ్య మార్గంగా ఇగో సూపర్ ఇగో అనేటటువంటిది ఉంది అది వచ్చి నువ్వు ఎట్లాగో తినొద్దు కదా ఇటే తినమంటుంది ఈ రెండు మధ్యలో రాజీ మార్గంగా వచ్చేసి ఇందాక వాచి చెప్పుకున్నాం కదా ఆ వాచి చూసే ఒక ఫ్రెండ్ అది ఏది కొనాలనుకుంటున్నావు వద్దు నీకు డబ్బులు లేవు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంది అప్పుడు ఏమి చెప్పింది ఏంటంటే మధ్యలో వచ్చినటువంటి మధ్యవర్తి ఏం చెప్తాడంటే ఒకసారి నీ ఫ్రెండ్ తీసుకొని ఆ వాచిని తీసుకొని ఒకసారి చూసి చేత్తో పట్టుకొని ఒకసారి పెట్టుకొని ఇచ్చేసేయి అప్పుడు అని మధ్య మార్గం కూడా చెప్తుంది అన్నీ ముగ్గురు నీ దగ్గరే ఉన్నారు అంటే ముగ్గురు వేరువేరు మనుషులు కాకపోయినా ఆ రకమైనటువంటి భావాలు ఉన్నటువంటి అనమాట అప్పుడు నిజమేది బాగుందని చెప్పి అక్కడికి కోరిక లోపల ప్రెషర్ కుక్కర్లో పెరిగిపోకుండా ఆ కోరిక ఆ ఫైల్ అక్కడికి వెళ్ళిపోతుంది దీన్ని ఇన్స్టింక్చువల్ డ్రైవ్స్ అనేటటువంటి కోరికలు ఉంటాయి కోరికలను నియంత్రించేటటువంటి శక్తి ఉంది పైన ఒక శక్తి ఉంది మధ్యలో మధ్య మార్గం చెప్పి మనిషి కుంగిపోకుండా కోరికలు ప్రెషర్ ఒత్తిడి పెరిగిపోకుండా ఆందోళన పెరగకుండా ఉండే మార్గం చేసేది ఉంది అని ఆయన ఒక మార్గం చెప్పాడు ఒక బొమ్మ రూపంలో చెప్పగలిగాడు ఇన్స్టింగ్ డ్రైవ్స్ ఎగో సూపర్ ఎగో అనేటటువంటి మూడు ఉన్నాయని చెప్పాడు ఓ ఇది బాగానే ఉంది ఇది చాలా వరకు అని అనుకున్నారు ఆ తర్వాత ఇంకా మెదడు గురించి జరిగినటువంటి కొన్ని ఏంటంటే పెన్ఫీల్డ్ అనేటటువంటి ఆయన న్యూరో సర్జన్ నరాలకు సంబంధించినటువంటి సర్జరీ చేసే ఆయన ఆయన మెదడు ఒక నలభై సంవత్సరాల మహిళ వస్తే ఆమెకి మెదడు దగ్గర ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఒక ప్రాంతంలో చిన్న వోల్టేజ్తో ఉన్నటువంటి పెన్ లాంటిది తాకగానే ఆమె ఐదో సంవత్సరం ఆరో సంవత్సరంలో జరిగినటువంటి ఒక పండక్కి బర్త్డే పార్టీకి వెళితే ఆ బర్త్డే పార్టీని గురించి ఇవాళ తను చూస్తున్నట్టుగా చెప్తా అక్కడ పాటలు పాడుతున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు ఇట్లా మొత్తం అక్కడ జరిగిందంతా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అదొక వీడియో ఇప్పుడుతో అని చూస్తాను అంత బాగా చెప్పింది అంటే ఏంటి ప్రతిదీ మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు జరిగేది మనకి తెలిసి జరిగిన సంఘటన ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటుంది మన మెదడులో అయితే అన్నీ ఒకసారి రావు ఎప్పుడో ఏదో అవసరమైనప్పుడు అది వస్తుంది ఆ ఎలక్ట్రిక్ పెన్ని అక్కడి నుంచి తీయగానే చెప్పడం ఆగిపోయింది ఇంకేం లేదు దాని సంగతి తెలియదు మళ్ళీ అక్కడ తాకితే మళ్ళీ అదే దృశ్యాన్ని గురించి చెప్పింది దీన్ని బట్టి ఆయన చెప్పింది ఏంటంటే మనం చూసినంతా కూడా మన బ్రెయిన్లో స్టోరేజ్ అయ్యి ఉంటుంది అది ఎక్కడుందో తెలియదు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు దానికి ట్రిగ్గర్ అటువంటి సంఘటన ఏదైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది అని ఆయన చెప్పాడు కాబట్టి మనకు బాల్యంలో అనుభవించినటువంటి బాధలు కానీ సుఖాలు కానీ అవన్నీ కూడా గుర్తుంటాయి నీ దాంట్లో ఉన్నాయి అని ఈయన కనిపెట్టాడు ఇంకొక ఆయన మ్యాక్స్వెల్ మాల్స్ అనేటటువంటి ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయటంలో చాలా గొప్ప వ్యక్తి ఈయన ఎక్కడెక్కడ వాళ్ళు ముఖానికి ఏదైనా గాయం అయిందనుకోండి ఆయన దగ్గరికి ఆపరేషన్ చేయించుకుంటే ఆ గాయం అనేది కనపడకుండా అస్సలు ఏమీ కనపడకుండా చేయగలిగినటువంటి నిపుణుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో గొప్ప ప్లాస్టిక్ సర్జన్ ఆయన ఒక పులిపిరి ఉంది నల్లగా ఉంది అది ముక్కు దగ్గర ఉంది బాగలేదు ఎప్పుడు దాని మీదనే దృష్టి పెట్టి నాకు బాగలేదు నాకు బాగలేదు అనుకుంటూ ఉంటుంది ఆపరేషన్కి వెళ్ళేసరికి ఆపరేషన్ చేస్తాడు ఏమీ తెలియదు అసలు అక్కడ ఇంతకు మునుపు కొంత భాగం మిగిలిపోవటం అనేది ఉండదు ఫోటోలో చూస్తే సర్జరీ బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ అని అద్భుతంగా అసలు సర్జరీ జరగలేదేమో అసలు పురు పురుపు లేదేమో అంతకు మునుపు ఉంటుంది అయినప్పటికీ ఈ రోగులు సంతోషంగా ఉండేవాళ్ళు కాదు ఏంటి మరి సర్జరీ హండ్రెడ్ కరెక్ట్ బాగా జరిగింది మరి రోగిలు మాత్రం మనసులో ఉన్నటువంటి ముద్ర మాత్రం జరగలేదు అంటే మన ఆలోచనల్లో నేను గురించి నీకు తక్కువ రకం భిన్నంగా నా బాగలేదు ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లు కూడా ముక్కు బాగలేదని చేయించుకున్నవాళ్ళు ఇట్లా సర్జరీ చేయించుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు అయితే చేయించినంత మాత్రాన్నే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ముద్రపోదు ఇంకా అలాగే మిగిలి ఉంటుంది అని ఆయన కనిపెట్టాడు ఇటువంటి పరిశోధనలు కొన్ని వచ్చిన తర్వాత ఇంకొక ఆయన ఎరిక్ బెర్నీ అనేటటువంటి ఆయన మనిషి లోపల ఫ్రైడ్ చెప్పినటువంటి ముగ్గురే కాదు ఐదుగురు ఉన్నారు మనిషి మెదళ్ళు ముగ్గురు మనుషులు ఉన్నారని చెప్పాడు ఆయన మూడు వేరు వేరు రకాల లక్షణాలు కలిగిన వాళ్ళు కానీ ముగ్గురు కాదు ఐదుగురు ఉన్నారు అని చెప్పి ఈయన బెర్నీ అని ఆయన చెప్పాడు ఆయన మనస్త మనస్తత్వ శాస్త్రవేత్త అని చెప్పి ఆయన ఏమంటాడంటే నీ తండ్రి నుంచి నేను భయపెట్టడం గాయప గాయపరచడం కం కోపం వచ్చినప్పుడు చూడటం కళ్ళు పెద్దది చేయటం గొంతు పెద్ద చేయటం కొడతానని హెచ్చరించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అదే లక్షణం నీళ్ళకి కూడా వస్తుంది నీళ్ళు తండ్రి లాంటి వాడు అదు ప్రేమగా ఉంటాం అది ఉండదు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి తండ్రి లాంటి భాగం ఒకటి రెండవ భాగంలో తల్లిదండ్రులు తల్లి తండ్రి తల్లి ఎవరైనా ఆపదలో ఉంటే ఆకలి అంటే అమ్మ ఇంట్లో అన్నం తీసుకొచ్చి పెట్టేస్తుంది ఇంకా చినిగిపోయిన గుడ్డలు ఉంటే మంచి గుడ్డ తెచ్చిస్తుంది ఎవరైనా జబ్బు చేస్తే అక్కడికి వెళ్ళి పరామర్శించుతుంది ఇది అన్నీ తల్లి ఈ నర్చర్డ్ పేరెంట్ అన్నాడు ఇందాక తండ్రినే క్రిటికల్ పేరెంట్ అన్నాడు వీళ్ళిద్దరి భావం నీలో ఉన్నది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పైకి వస్తుంది ఆ సందర్భాన్ని బట్టి వచ్చినప్పుడు నీ కోపం వచ్చినప్పుడు నువ్వు కూడా కళ్ళు పెద్ద చూస్తావు గొంతు పెద్ద చేస్తావు నిబ్బరంగా నిఠాగా నుంచుంటావు అట్లాగే ఆపదలో ఉన్న ఆదుకునేటప్పుడు నీ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం సహాయం చేయటం స్కూల్కి లేట్ అయినా కానీ వాళ్ళకి సేవ చేయటం ఇవన్నీ కూడా అమ్మ దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నటువంటిది నీలో తల్లి రూపం తండ్రి రూపం రెండూ ఉన్నాయి అంతేకాకుండా ఇంకా మూడు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే ఈ పని చేస్తే నాకు లాభం ఏంటి నేను పది నిమిషాలు ఖర్చు పెడితే నాకేం ఉపయోగం ఏంటి ప్రతి పని ఇక్కడ వీటిని ఐదు భాగాలు ఉన్నాయని చెప్పాడు తల్లి తండ్రి అనుకుందాం ఈ మధ్యలో ఉన్నటువంటిది అడల్ట్ అంటాడు అంటే వీడికి హేతుబద్ధమైనటువంటి ఆలోచనే ఉంటుంది మనిషిలాగా ఫీలింగ్ ఉండదు కష్టాల్లో ఉన్న జాలి ఉండదు కోపం ఉండదు ఈ అనుభూతులన్నిటికీ అతీతంగా నాకు లాభం ఏంటి నేను ఈ పని చేస్తే ఉపయోగం ఏంటి అని ఎంతసేపుటికి అట్లాగే ఆలోచిస్తాడు నాకెందుకు అని వెళ్ళిపోవటమే ఇది సమయం కానీ డబ్బు కానీ ఏదైనా నాకు లాభమే ఇతను ఆలోచించేది అడల్ట్ హేతుబద్ధంగా ఆలోచిస్తాడు ఎవరో వచ్చి డబ్బులు అడుగుతారు చంద నీకు చందా ఇస్తే నాకు లాభం ఏంటి అని లోపల వస్తాడు ఈ ఐదిట్లో ఏ బటన్ కనుక నొక్కితే నువ్వు అలాగే ప్రవర్తిస్తావు ఇంకా రెండు వేళ్ళు ఉన్నాయి వీటిల్లో ఒకటి ఫ్రీ చైల్డ్ పిల్లలు మన చిన్న చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ఫ్రీ చైల్డ్ అంటే వాడు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు ఏది కావాలంటే అది తీసుకుంటా ఉంటాడు తింటూ ఉంటాడు పారేస్తూ ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కేరింతలు కొడతాడు తిరణాలకు వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి ఫ్రీ చైల్డ్ ఓ పండగప్పుడు వినాయకుడి నిమజ్జనం అనుకోండి మనలో ఉన్నటువంటి ఫ్రీ చైల్డ్ పైకి వస్తాడు వచ్చేసి నినాదాలు చేసుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తాడు ఊరేగింపు పైపోయిన తర్వాత అతను మళ్ళీ మామూలుగా ఉంటాడు ఇవన్నీ కూడా ఒక్కొట ఒక్కోటి ఒక్కోసారి ఏదైనా రావచ్చు ఇవి ఐదిట్లో ఏది కనుక నీలో పనిచేస్తే నీ ప్రవర్తన అంతా ఉంటుంది అని తెలుస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఉంది ఇదేంటంటే అడాప్టివ్ చైల్డ్ పిల్లల్లో రెండు రకాలు ఉన్నాయి ఫ్రీ చైల్డ్ కనుక అయితేనేమో అబ్బా మా ఇల్లు చూడు ఎంత పెద్దదో నాది పెద్దది నా ఇల్లు పెద్దది నా కారు రంగు బాగుంటుంది నా బైక్ ఇంకెవరికి లేదు ఊళ్ళో అని ఇట్లా చెప్పుకునేటటువంటి భాగం ఫ్రీ చైల్డ్ అడాప్టివ్ చైల్డ్ అంటే కోరి తీరని కోరికలుంటే వాటికి సర్దుబాటు చేసుకొని ప్రస్తుతం వద్దులే కోరిక ఉన్నప్పటికీ డబ్బులు లేవు సర్దుబాటు చేసుకుందాంలే ఉన్నది బాగానే ఉందిలే అనుకునేటటువంటిది ఫ్రీ చైల్డ్ ఈ ఐదు భాగాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి అని చెప్పాడు దీన్ని స్ట్రక్చరల్ ఎనాలిసిస్ అంటారు నిర్మాణం మనసు ఆలోచన పరిధి ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుంది అని చెప్పినటువంటి ఆయన ఎరిక్ బెర్నీ ఆ తర్వాత సరే నిర్మాణం గురించి తెలుసుకున్నాం ఇల్లు ఇంట్లో భాగాల్లాగా తెలుసుకున్నాం అయితే ఏది ఎందుకు ఉపయోగపడుతుంది ఏది ఎలా పనిచేస్తుంది అనేటటువంటిది వేరే భాగం అది ట్రాన్సాక్షనల్ అనాలసిస్ అంటారు అంటే ట్రాన్సాక్షన్ ఒక ఇద్దరు మనుషులు ఉన్నాం మన ఇద్దరికీ మాట్లాడ సంభాషణ జరుగుతూ ఉంది దీంట్లో నీ దగ్గర హేతుబద్ధంగా అడల్ట్ పని చేస్తున్నాడు నా దగ్గర అడల్ట్ పనిచేయటం లేదనుకోండి ఈ సంభాషణ కొనసాగదు ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి తగాదాలు ఎందుకు వస్తాయి మనిషికి మనిషికి ఇటువంటి అన్నీ చెప్పేటటువంటిది ట్రాన్సాక్షనల్ ఎనాలసిస్ అంటారు ఇది స్ట్రక్చరల్ అనాలసిస్ వరకు మనం చెప్పుకున్నాం ఈ ట్రాన్సాక్షనల్ అనాలసిస్ అంటే దీనికి ఒక ప్రత్యేకంగా ఆరేడు గంటలు చెప్పుకోవాల్సినటువంటి విషయం అది అర్థం చేసుకుంటే ఇప్పుడు మీకు ఓ ఒక ఆలోచన వచ్చింది అప్పుడేం అర్థమైంది నీకు ఇది నాలో ఉన్నటువంటి ఫ్రీ చైల్డ్ హుక్ అయింది బయటకు వచ్చాడు అతన్ని చేత ఇలా చేయించుతున్నాడు అని అర్థం అన్నమాట అది తెలుసుకున్నందువల్ల నీ జీవితంలో నిత్య జీవితంలో ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నానని నీకు నువ్వే తెలుసుకోవడానికి వీలవుద్ది ఒక మనిషి తాగి రోడ్డు మీద డ్యాన్స్లు వేసుకుంటూ తూలుకుంటూ అంటే అతనిలో ఫ్రీ చైల్డ్ అనేటటువంటి వాడు పైకి వచ్చాడు అని తెలుస్తుంది మనలో ఏ భాగం పైకి వచ్చింది ఇతరులలో ఏ భాగం పైకి వచ్చింది అనేటటువంటిది ఎనాలసిస్ చేసుకోవడానికి వీలుగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి శాస్త్రాన్ని దీన్ని ట్రాన్సాక్షనల్ ఎనాలసిస్ అంటారు దాంట్లో మనం స్ట్రక్చరల్ ఎనాలసిస్ మాత్రం భాగం చెప్పుకున్నాము దీనివలన మనిషి ప్రవర్తన తనను తాను అర్థం చేసుకోవడానికి ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుద్ది మనం ప్రస్తుతం లక్ష్యంలో బేసిక్స్ పునాదులు మాత్రమే చెప్పుకుంటూ వెళుతున్నాం కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ అనాలసిస్ అనే దాంట్లో ముందు వెళ్ళాము ఇప్పుడు చెప్పను అది కొంచెం ఈ బేసిక్ క్లాసులన్నీ ఒక ముప్పై క్లాసుల దాకా అయిపోయిన తర్వాత డెప్త్కి వెళ్ళేసరికి హయ్యర్ లెవెల్లోకి వచ్చినప్పుడు దాన్ని గురించి చెప్పుకుందాం ధన్యవాదాలు